సిక్స్టీన్ లెసన్ సిక్స్టీ త్రీ లిస్ ఓన్లీ స్టార్ట్ గోపీ ఇలా రాక మాట చెప్తాను ఏమిటి నువ్వు వస్తే చెప్తాను నువ్వు చెప్తే వస్తాను సరే మా లో ఒక టైపిస్ట్ ఉద్యోగం ఖాళీగా ఉంది అప్లై చేస్తావా ఖాళీ ఉంటే అప్లై చేస్తాను అప్లై చేస్తే నాకు వస్తుంది అంటావా ముందే చెప్తాను నువ్వు వస్తుంది అంటే అప్లై చేస్తాను నువ్వు ముందు అప్లై చెయ్యి వాళ్ళు ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ ఉద్యోగం వాళ్లకు వస్తుంది పరీక్షను గురించి వివరంగా కనుక్కో రేపు నువ్వు ఆ వివరాలు నువ్వే కనుక్కుంటే బాగుంటుంది నేను అడుగుతే బావుండదు అలాగే వస్తాను నిర్లక్ష్యం చేయకు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు నువ్వు అక్కడికి వస్తే నీ గురించి మా మేనేజర్కి చెప్తాను గోపి ఇలా గోపి ఇలారా ఎందుకు ఎందుకు ఒక మాట చెప్తాను నీకొక మాట చెప్తాను ఏమిటి ఏమిటి నువ్వు వస్తే చెప్తాను నువ్వు వస్తే చెప్తాను నువ్వు చెప్తే వస్తాను నువ్వు చెప్తే వస్తాను సరే సరే మా ఆఫీసులో ఒక టైపిస్ట్ ఉద్యోగం ఖాళీగా ఉంది మా ఆఫీసులో ఒక టైపిస్ట్ ఉద్యోగం ఖాళీగా ఉంది అప్లై చేస్తావా అప్లై చేస్తావా ఖాళీ ఉంటే అప్లై చేస్తాను ఖాళీ ఉంటే అప్లై చేస్తాను అప్లై చేస్తే నాకు వస్తుంది అంటావా అప్లై చేస్తే నాకు వస్తుంది అంటావా ముందే ఎట్లా చెప్తాను ముందే ఎట్లా చెప్తాను నువ్వు వస్తుంది అంటే అప్లై చేస్తాను నువ్వు వస్తుంది అంటే అప్లై చేస్తాను నువ్వు ముందు అప్లై చెయ్యి నువ్వు ముందు అప్లై చెయ్యి వాళ్లు ఒక పరీక్ష పెడతారు వాళ్ళు ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ ఉద్యోగం వాళ్లకు వస్తుంది ఆ పరీక్షలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ ఉద్యోగం వాళ్లకు వస్తుంది పరీక్షను గురించి వివరంగా కనుక్కో పరీక్షను గురించి వివరంగా కనుక్కో రేపు నువ్వు రావరా ఆ వివరాలు నువ్వే కనుక్కుంటే బాగుంటుంది ఆ వివరాలు నువే కనుకుంటే బాగుంటుంది నేను అడిగితే బాగుండదు నేను అడిగితే బాగుండదు అలాగే వస్తాను నిర్లక్ష్యం చేయకు నిర్లక్ష్యం చెయ్యకు ఈ అవకాశం పోతే మళ్లీ రాదు ఈ అవకాశం పోతే మళ్లీ రాదు నువ్వు అక్కడికి వస్తే నీ గురించి మా మేనేజర్ కు చెప్తాను నువ్వు అక్కడికి వస్తే నీ గురించి మా మేనేజర్ చెప్తాను డ్రిల్స్ నేను అడిగితే వస్తాడంటావా రవి డిగితే వస్తాడంటావా బాగుంటుంది నువ్వు మాట్లాడితే బాగుంటుంది వివరాలు నువ్వు మాట్లాడితే బాగుంటుంది ఆ ఆ వివరాలు నువ్వు మాట్లాడితే బాగుంటుంది ఎక్కువ రవి ఎక్కితే నేను ఎక్కుతాను దిగు నేను కప్పుతాను నువ్వు ఆడితే అతను ఆడతాడు జరుగు నువ్వు జరిగితే అతను జరుగుతాడు చదువు నువ్వు చదివితే అతను చదువుతాడు జరుపు నువ్వు జరిపితే అతను జరుపుతాడు నువ్వు అడిగితే అతను అడుగుతాడు సరళ పోతే నేను పోతాను సరళ వస్తే నేను వస్తాను కొను సరళ కొంటే నేను కొంటాను కూర్చో సరళ కూర్చుంటే నేను కూర్చుంటాను వెళ్ళు సరళ వెళ్తే నేను వెళ్తాను నువ్వు తలుపు తీస్తే శర్మ తీయడు నువ్వు తలుపు వేస్తే నువ్వు బొమ్మను తీసుకుంటే చూడు నువ్వు బొమ్మను చూస్తే కమల చూడదు ీత పూలు ఏరితే రమేరదు లత ఉత్తర ఉత్తరం రాస్తే రవి రాయడు రెస్పాన్స్ డ్రిల్ శర్మ వస్తాడు శర్మ వస్తే నేను వెళ్తాను రవి కూర్చుంటాడు రవి కూర్చుంటే నేను వెళ్తాను వాణ్ణి వాణ్ణి రమ్మంటే నేను వెళ్తాను సరళ మాట్లాడుతుంది సరళ మాట్లాడితే నేను వెళ్తాను నువ్వు మాట్లాడు నీ గురించి మాట్లాడుతున్నాడు నిన్ను గురించి మాట్లాడుతున్నాడు కమల ఏం చేస్తున్నది పరీక్ష ఆలోచించు పరీక్ష గురించి ఆలోచిస్తున్నది పరీక్షను గురించి ఆలోచిస్తున్నది రవి ఏం చేస్తున్నాడు శర్మ మాట్లాడు శర్మ గురించి మాట్లాడుతున్నాడు శర్మను గురించి మాట్లాడుతున్నాడు మీరు ఏం చేస్తున్నారు కొత్త ఇల్లు ఆలోచించు కొత్త ఇల్లు గురించి ఆలోచిస్తున్నాను కొత్త ఇంటిని గురించి ఆలోచిస్తున్నాను ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ నువ్వు వస్తే చెప్తాను నేను వెళ్తే రవి వస్తాడు కాఫీ తాగితే మంచినీళ్ళు తీసుకొస్తాను మంచినీళ్లు తీసుకొస్తే కాఫీ తాగుతాను నువ్వు మాట్లాడితే నేను వింటాను మాట్లాడతావు సరళ పూలు ఏరితే విమల కాయలు కోస్తుంది విమల కాయలు కోస్తే సరల పూలు ఎర్తుంది మాస్టర్ గారు పరీక్ష పెడితే చదువుతారు బాగా చదివితే మాస్టర్ గారు పరీక్ష పెడతారు నువ్వు అక్కడికి వెళితే నేను కనుక్కుంటాను నేను కనుక్కుంటే నువ్వు అక్కడికి వెళ్తావు నువ్వు అప్లై చేస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే నువ్వు అప్లై చేస్తావు